శ్రీమహాగ్రా సేవస్మాశరాచార్యమార్యపే గురు పరపరాశ్రుచిద్దక్షనోగతం యథహ సర్వారంభ పరిత్యాజీ యోమద్భక్త సమే ప్రియ భక్తుడు అంటే ఇలా ఉంటాడు వ్యోమద్భక్త సమే ప్రియ భక్తుడికి అపేక్ష ఏది ఉండదు అని మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే భక్తుడు ఆత్మానందమగ్నుడై ఉంటాడు భక్తి యొక్క లక్షణం అది ఆత్మానందమునందు మునిగి ఉంటాడు ఆ ఆత్మస్వరూపమునందు ప్రతిష్ఠితుడై ఉంటాడు భక్తి యొక్క లక్షణం స్వస్వరూపానుసంధానం భక్తిని త్యభిధీయతే అని శంకరులు అంటారు వివేక చూడమేలో కాబట్టి తన స్వరూపమునందు నిలిచి ఉండుట ఆ తన స్వరూపమైన ఎరుక నిలిచి ఉండుట అంటే మనస్సుని దాన్ని మూలమునందు విలీనము చేసి అలా మౌనంగా సైలెంట్గా స్వరూపములందు నిలిచి ఉంటుంటా అది భక్తి యొక్క స్వరూపం కాబట్టి భక్తులకు ఏ రకమైనటువంటి అపేక్షలు ఉండవు అది చూసినాము ఇక శుచి భక్తుడు శుచిగా ఉంటాడు ప్రపత్తి అనే పేరుతో ప్రపత్తి అయినా ఒకటి ప్రపత్తి మంచి పదం ఎందుకంటే ప్రపద్యే అని మీరు వినుంటారు నేను శరణు వేడుచున్నాను అని దానికి అర్థం ప్రపద్యే సో ముసువై శరణమహం ప్రపద్యే అని ఇలాగ మంత్రం ఉన్నది శ్వేతాశ్వతంలో సో ఈశ్వరుణ్ణి నేను శరణు వేడుతున్నాను అదో ఆ శరణాగతి చేయుక దాని నుండి ప్రపత్తి అని ఒక సెక్ట్ ఒకటి బయలుదేరి ప్రపత్తి అని ఒక సెక్ట్ ఆ సెక్ట్ ఏమిటంటే ఈశ్వరుణ్ణి మేము శరణాగిత చేసేసాం కాబట్టి ఇంకా మేము స్నానం చేయక్కర్లేదు పళ్ళుతోదు ఇంకా శుచిగా ఉండక్కర్లేదు ఎందుకంటే ఈశ్వరుణ్ణి శరణాగిత చేసేసాం కదా ఏది లభిస్తే అది ఎప్పుడు లభిస్తే అప్పుడు తింటాము ఏం చేసినా పర్వాలేదు ఎలా ఉన్నా పర్వాలేదు అని ఒక సెక్ట్ ఒకటి బయలుదేరింది సో అది అంతా కూడా చాలా తప్పదు బృందావనంలో శక్తి ఉంది వాళ్ళు ఏమంటారంటే మేము బలరాము యొక్క భక్తులము మాకు ఈ విధి నిషేధాలు ఏమీ వర్తిల్లము బలరాముడు భంగు తగ్గివాడు కాబట్టి మేము కూడా అలా భంగు తాగుతూ ఉంటాము సో అలా భంగు తెల్లవారులేస్తూనే అది భంగు పుచ్చేసుకోవటం ఎప్పుడైనా అవకాశం ఉంది ఉత్సాహం కలిగితే ఎప్పుడో పన్నెండు గంటకో ఒంటి గంటకో మూడు గంటలకు ఎప్పుడైనా వెళ్ళా యజ్ఞానం స్నానం చేస్తే చేసినట్టు లేకపోతే లేనట్టు అలాగా అశుచిగా ఉండిపోవడం ఏమిటండి ఈ ప్రవృత్తి అంటే ఇదంతా కూడా ఈశ్వర శరణాగతి యొక్క లక్షణము అని భ్రమపడుతూ ఉండడం ఇలాంటి వెర్రితలలు మీకు భక్తులు చాలా కనపడతాయి ఎన్ని రకాల వేయడానికి అవకాశం ఉందో అన్నీ కనపడతాయి భక్తి మార్గంలో ఆ మార్గం అలా తయారైంది కాబట్టి ఒక్కసారి ఈ ఎనిమిది శ్లోకాలు గుర్తు చేసుకుని దాంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ భక్తి గురించి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు దాన్ని అర్థం చేసుకుంటే కొంచెం ఆ కష్మలం తొలగే అవకాశం ఉంటుంది ఎనివే భక్తి భక్తుడు శుచిగా ఉంటాడు ఈ విషయాన్ని మనం చూసి ఉన్నాము ఇప్పుడు ఇంకా దక్ష దక్షుడు అంటే సమర్థుడు అని దక్ష యజ్ఞం పేరు దక్షయజ్ఞం అంటే యథార్థంగా ఓ యజ్ఞం జరిగిందని ఆ యజ్ఞంలో శివుడు వచ్చి దాన్ని పాటు చేశాడని మీరు అలాగా అదంతా సింబాలిక్ సింబాలిక్ అది దక్షుడు అంటే కర్మలు చేయుటలో సమర్థుడాయన అందుకోసం ఆయనకు దక్ష పేరు పెట్టారు దక్షుడ అంటే కర్మలను రిచువల్స్ని ఎంత బాగా చేస్తాడో అంత తక్కువ భక్తిని కలిగి ఉంటాడు అంత దుష్టంగా ఉంటాడు రిచువల్స్ దగ్గరికి వచ్చేప్పుడు ఇక వాడిని మించిన వాడు లేడు సో ఆ పోస్టర్ మడి తడి అన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అయిపోతూ రిచువల్స్ చేయడంలో సమర్థుడిగా ఉంటాడు కానీ గుడ్ వాల్యూస్ ఏమీ ఉండవు ది క్వాలిటీస్ ఆఫ్ ది హార్ట్ అండ్ మైండ్ ఏమీ ఉండవు ఏమీ ఉండవు తిడతాడు ప్రతి వాడిని తింటు ఉంటాడు రిచువల్స్ చేస్తూ తింటుతూ ఉంటాడు మీకు అలాంటి వాళ్ళు ఎక్కడైనా కనపడ్డారా అగో ఒకళ్ళు ఇద్దరు తొలగితే అగో వాడు దక్షుడు దక్ష మాట్లాడిస్తే హుంకరిస్తాడు కోపంతో మాట్లాడించకూడదు రిచువల్ చేయటంలో మటుకు దెత్త ప్రేమ అభిమానము గౌరవము మర్యాద లక్షణాలు ఏమో ఉండవు వాడే దక్షుడు రిచువల్స్ చేసి దేవతలను పూజించాడు కాబట్టి ఆ పరమశివుని ద్వేషిస్తాడు కర్ణ కూతుర్ని కూడా లెక్క చేయండి కింగ్ ఇయర్ల దక్షుడు అప్పుడు శివుడు ఏం చేస్తాడు వాడిని వాడిని పనిష్ చేస్తాడు శివ్ వాడిని పనిష్ చేయటానికి శివుని యొక్క పుత్రుడు పుత్రుడంటే శివుడే పుత్రుడికైనా తనకికే అభేదం ఫాదర్ సన్నర్ మనం దిసేమ్ ఎక్కడైనా పరిస్థితి సో ఆ శివుని యొక్క జటాజూటం నుంచి ఒకడు పుడతాడు వాడి పేరు వీరభద్రుడు వీరభద్రుడు అంటే అర్థం ఏమిటి పరాక్రమశాలి మంగళకరుడు వీరా అంటే పరాక్రమశాలి మంగళకరుడు ఈ గాథలన్నిటినీ కూడా సరైనటువంటి స్పిరిట్లో అర్థం చేసుకుంటూ ఉండాలి అదంతా లిటరల్గా తీసుకోకూడదు ఎనీవే అది వేరే టాపిక్ ఇంటే దక్ష ఒక్క మాట వస్తే నేను ఏదో ఇంకో టాపిక్లోకి వెళ్ళాను కాబట్టి దక్ష శబ్దాన్ని ఇక్కడ వాడడంలో అభిప్రాయం ఏమిటంటే సమర్థుడు సో ఎటువంటి సమర్థుడు అంటే అభిప్రాయం ఏమిటి సాధారణంగా ఇప్పుడు మీరు చూడండి ఈ భక్తుని ఇక్కడ వర్ణించిన భక్తుణ్ణి చూసినట్లయితే ఆ భక్తుడు నోట్లో నాలుక లేకుండా ఉంటాడు వెన్నెముక లేకుండా ఉంటాడు ఎలా అయినా ఏ రకమైన చేతగాని తనము కలిగి ఉంటాడు ఏ రకమైన సామర్థ్యము లేకుండా ఉంటాడు భక్తి ఒక ముసుగు వెనుక తన యొక్క చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకుంటాడు అని ఎవడైనా అనుకుంటే అంత పొరపాటు అదే భక్తుడు అంటే దేవుడికి దండం పెట్టడం దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయడం తప్ప ఇక లోకంలో వాడు ఏ పనికి పనికి రాడు అని ఎవడైనా అనుకుంటే అది చాలా దక్షుడుగా ఉంటాడు అంటే నిపుణుడుగా ఉంటాడు భక్తి భక్తిలో హృదయం నిండా భక్తి ఉన్నప్పటికీ నిపుణుడుగా ఉంటాడు సమర్థుడుగా ఉంటాడు ఏమీ తెలియ దద్దమ్మలా ఉండడం కాబట్టి అది కూడా గమనించదగ్గ మామూలుగా మనకి ఒక పద్ధతి కనపడుతుంది ఇప్పుడు ఒక ఆయనకు నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి ఒకడు డాక్టర్లు చదివాడు ఇంకొకడు ఇంజనీరింగ్ చదివేశాడు ఇంకొకడు కామర్స్లో బాగా సీఏఏలో పాస్ అయి పైకి వచ్చేశాడు చదువు అవ్వలేదు కాబట్టి వాడికి భక్తిని వాడి కోసం కేటాయించినారు అని అలాగే అలాగే చెతగాలి వాళ్ళ కోసం భక్తి అని మీరు అనుకోవద్దు భక్తుడన్న యార్థమైన భక్తుడు నిపుణుడై ఉంటాడు దక్ష అంటే నిపుణ సో చాలామంది ఏమనుకుంటారంటే భక్తుడంటే మాల తిప్పడానికి పనికొస్తాడు తప్ప లోక వ్యవహారంలో ఎందుకు చేతగాని కొరగాని ఉంటాడు అని ఎవడనా అనుకుంటే తప్పు మాల తిప్పుతాడు అంతకంటే కూడా సమర్థంగా లౌకిక వ్యవహారాలని కూడా చక్కబెట్టుకొస్తాడు హనుమంతుడు చూడండి గొప్ప భక్తుడు రామునికి భక్తుడు కిల్చి రాలయ్యా అంటే కాల్చి వచ్చిన్నాడు అలా ఉంటాడు భక్తుడంటే సో భక్తుడు చేతగాని వాడని అనుకోరాదు అక్కడ అభిప్రాయం అది దక్ష అంటే అభిప్రాయం అది తర్వాత ఇంకొక ఈ దక్షత సామర్థ్యం ఆ నైపుణ్యం నైపుణ్యం ఏమిటంటే చూడండి ఈ సంసారము ఇది మహామాయ ఈ మాయ ఎంతటి బలవత్తరమైనదంటే ఎంతటి వాళ్ళనైనా పడేస్తుంది గోతులో అలాంటి మాయ మాయా కబీర్దాస్ ఏమన్నాడు మాయా మహా ఖజిని అన్నాడు నిజం లేదా మీరు ఇంకా చాలా ఉంది ఈ మాయ ఎంతటి వాళ్ళనైనా సరే గోతులోకి లాగేస్తుంది అంతటి మహాశక్తి కలిగిన మాయ కానీ మాయ ఏ రకంగా ఉంటుంది ధన వ్యామోహము భోగాలసత్వము తర్వాత భౌ భౌతికమైన ఏదైనా ప్రాపంచిక విషయముల ఎందు అప్పుడు ఆ సంబంధములు అంటే రిలేషన్స్ ఏవైతే ఉంటాయో పుత్ర పుత్ర ఇత్యాదుల ఎందు తీవ్రమైన ఆసక్తి అటాచ్మెంట్ ఇన్ని రూపాలుగా మాయా అది వల వేసినట్టే వల ఎలా ఉంటుంది మల తాళ్ళు ఎన్ని తాళ్ళు ఉంటాయి ఒక తాడు తప్పించుకుంటే ఇంకో తాడు పట్టుకుంటుంది అంతటి చేప కూడా సముద్రంలో అద్భుతంగా ఈదే సామర్థ్యం కలిగిన చేప కూడా వలలో పడిందంటే ఇంకా బయటపడలేదు దాని నుంచి ఎందుకంటే ఈ తా ఈ తాడు తప్పించుకుంటే ఆ తాడు పట్టుకుంటుంది అది తప్పించుకుంటే ఇంకోటి పట్టించుకుంటుంది పట్టుకుంటుంది మాయా మాయా జాలము వల ఏదీ తప్పించుకోలేదు కాబట్టి అటువంటి మాయాలో ఈ సంసారమందరూ పడి గిలగిల్లాడుతూ ఉంటాను మాయ యొక్క ప్రభావంలో తగులుకొని ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటారు సంసారం అదే సంసారంలో ఉంటాడు ఈ భక్తుడు కానీ మాయ యొక్క వలలో పడ్డాడు చూసారా అది అది దక్షత అంటే ధనము ధనం వ్యామోహం ఉండదు భక్తుడికి ధనం చుట్టూ ఉంటుంది కానీ ధన వ్యామోహం ఉన్నది తర్వాత భక్తుడికి భోగ భోగములు ఉంటాయి చుట్టూ కానీ భోగ లాలసత ఉండదు భక్తుడు అనేక మందితో కలిసిమెలిసి ఉంటాడు కానీ ఎవరు ఎందు ఆసక్తి ఉండదు నిరాసక్తంగా ఉంటాడు చూసారా అది నైపుణ్యం అంటే డబ్బులో ఉండి డబ్బులో తేలియాడుతో డబ్బు మీద వ్యామోహము లేకుండుట అది దక్షత చుట్టూ భోగాలున్నా వాటిపై లాలస లంపటత్వము లేకుండుట అది దక్షత అంటే అటువంటిది దక్షత గలవాడు భక్తుడు ఈ భక్త లక్షణాలు ఇదో పెద్ద సైన్స్ ఈ పాఠం చెప్తుంటే భక్తి చెప్తున్నాడా సైకాలజీ చెప్తున్నాడా అనేటువంటిది దీన్ని కొంచెం నేను ఏదో స్టడీ చేసి పెట్టాను అప్పట్లో ఆ చేసిన స్టడీ యొక్క లాభము ప్రయోజనము విద్యార్థులకు దక్కాలి అనే అభిప్రాయంతో నేను ఈ కాగితాలన్నీ తిరగేస్తూ ఉంటాను కొంచెం ఓపిక పట్టండి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటే ఏదైనా లౌకిక కార్యములను చేయ చేయటానికి తినుకున్నప్పుడు దానిని ఏ విధంగా విజయాన్ని సాధించాలి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటారు ఆ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈ భక్తుడికి తెలి తెలిసి ఉంటుంది చాలా సమర్థుడుగా ఆయన తెలుసుకుని ఉంటాడు అనే అభిప్రాయం మంచిది సోదాసీనో గత్యథ ఉదాసీన ఉదాసీన దానికి వచ్చే ముందు ఒకసారి భాష్యకారులే ఉంటారు రుద్దము దక్ష ప్రత్యుత్పన్ను కార్యు సద్యో యథావతు ప్రతిపత్తు సమర్థ ఇప్పుడు ఏదైనా ఒక ఘటన ఘటిల్లుతుంది ఓ సందర్భం ఒకటే ఉదయిస్తుంది ప్రత్యుత్పన్నేషు కార్యేషు అది ఉదయించి ఒక ఘటన ఘటిల్లి అది మన ముందు నిలబడుతుంది ఓ ఘటన అప్పుడు మన వైపు నుంచి దానికి రెస్పాన్స్ ఉండాలి మనం స్పందించాల్సి ఉంటుంది అప్పుడు ఆ స్పందనని బట్టి వాటి సామర్థ్యము మనకి స్పష్టమ ఛాలెంజ్ ఒకటి రావాలి ఒక ఛాలెంజ్ ఒక సవాలు ఎదురైనప్పుడు ప్రత్యుత్పన్నేషు కార్యేషు జీవనయాత్రలో సవాళ్లు ఎదురవుతున్నప్పుడు ఈ భక్తుడు వెంటనే సమయాన్ని వృథా చేయకుండగా ఆ పరిస్థితిని కరెక్ట్గా యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా యథావత్ అంటే ఉన్నది ఉన్నట్టుగా అంచనా వేసి ప్రతిపత్తు అంటే తెలుసుకు అంచనా వేసి వేయగలుగుతాడా వేయలేడా యథాతథంగా పరిస్థితిని అంచనా వేయాలి ఎప్పుడైతే పరిస్థితిని సరిగ్గా తెలుసుకుంటాడో జనరల్లీ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ వాటబౌట్ యాక్షన్ యాక్షన్ ఫాలోస్ ద నాలెడ్జ్ యాక్షన్ ఫాలోస్ ఇప్పుడు వర్షాకాలంలో గొడుగు సంచిలో పెట్టుకునే మీరు వెళ్తున్నారట్టుకోండి ఎందుకని వర్షం వస్తూ రావచ్చు మేఘాలు పట్టాయి వర్షం రావచ్చు కాబట్టి ఒక చిన్న గొడుగు హోట సంచీలో పడేసుకుంటారు ఏమంటాయి అంటే కరెక్ట్గా మీరు అసెస్ చేసుకున్నారు పరిస్థితిని అది నాలెడ్జ్ యాక్షన్ ఫాలో వర్షం వచ్చే అవకాశం ఉందని మీరు గుర్తుపట్టారో మీరు అదేం తెలియకుండా మూర్ఖంగా తోసుకుపోయారనుకోండి వర్షంలో తడిచి ఇంటికి అలా కాకుండా వర్షం రావచ్చు అని ముందే గుర్తించి ఓ గొడుగు సంచిలో వేసుకుని వెళ్ళారనుకోండి దట్ ఈజ్ కాల్డ్ వాట్ ఈజ్ కాల్డ్ యాక్షన్ ఫాలోస్ నాలెడ్జ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను యాక్షన్ ఫాలోస్ నాలెడ్జ్ ఎప్పుడూ కూడా ఆ పరిస్థితిని సరిగ్గా మీరు అంచనా వేసినట్లయితే యాక్షన్ సరిగ్గా చేయమని చెప్పక్కర్లా యాక్షన్ గురించి చెప్పక్కర్లా నాలెడ్జి ఉంటే సరిపడుతుంది నాలెడ్జ్ ఉంటే సరిపడుతుంది యాక్షన్ గురించి చెప్పకుండా ఎందుకంటే యాక్షన్ అన్నది దానంతటదే వచ్చేస్తుంది ఆ రెస్పాన్స్ సహజంగా వచ్చేస్తుంది ముందు తెలివి తెలియాలి సపోజ్ తెలియలేదనుకోండి ఏం యాక్షన్ చేస్తుంది కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే ప్రతిపత్తుకు సమర్థ అంటున్నారు కర్తృకు ఆయన అంటలేదు అనవసరం ఆ మాట దట్ ఫాలోస్ ప్రతిపత్తి అంటే జ్ఞానం ఖచ్చితంగా తెలుసుకుంటాడు స్పష్టంగా తెలుసుకుంటాడు ప్రతిపత్తులు సమర్థ స్పష్టంగా తెలుసుకుంటాడు తెలుసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అది దక్ష అంటే అంటే దీన్నే ఏమని చెప్పచ్చు అంటే క్లారిటీ సుస్పష్టమైన అవగాహనను కలిగి ఉంటాడు క్లారిటీ స్పష్టమైన అవగాహన ఈ క్లారిటీ అన్నది చాలా అరుదుసుమండి మీకు తరచుగా కనపడదు క్లారిటీ పీపుల్ ఆర్ డెల్యూడెడ్ భ్రమలో బతికేస్తూ ఉంటారు మోహంలో భ్రమలో బతుకుతూ ఉంటారు పరిస్థితిని సరిగ్గా అంచనా వేసుకోలేదు పిచ్చి పిచ్చి భయాల్ని కల్పించుకుని లేనిపోని కోరికల వెంట పడుతూ భ్రమలలో సూపర్స్టిషన్స్ అంటే అంధవిశ్వాసములలో బతుకుతూ ఉంటాను తప్ప పరిస్థితిని సుస్పష్టంగా తెలుసుకుని అంచనా వేసి గ్రహించి దానికి తగ్గట్టుగా నడుచుకుంటారు అది లౌకిక వ్యవహారం కావచ్చు లేదా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం కూడా కావచ్చు ఈశ్వరారాధమే కావచ్చు లేదా లౌకిక వ్యవహారమే కావచ్చు రెండు పరిస్థితులలోనూ కూడా లోకము కావచ్చు వేదము కావచ్చు రెండింటిలోనూ కూడా రెండు సందర్భములలోనూ స్పష్టమైన అవగాహన ఉన్న ఉండ కలిగి ఉందిక అది దక్షత అది దక్షత అండి భ్రమల చేత భ్రమలలో పడి పొట్టుకుపోతూ ఉంటే అది దాన్ని దక్షత అనిపించిపోతుంది నా పేరులో కే ఉంది కాబట్టి నాకెదో ప్రమాదం వచ్చింది నాకు కే తీసి సి పెట్టి సిటీసీ కే పెట్టి వాట్ ఈజ్ ఆల్ దట్ యూ కాల్ ఇట్ దక్షత ఐ కాల్ ఇట్ డెల్యూషన్ భ్రమ వ్యామోహము అంధవిశ్వాసము అది దక్షత ఎలా అవుతుంది నాలుగు చేతులకి నాలుగు ఉంగరాలు పిచ్చి పిచ్చి నమ్మకాలు పెట్టుకున్న నాలుగు ఉంగరాలు ఇది ఎంపును ఇది పసుపును ఇది తెలుపు అని అలా పెట్టుకుని వీటి వల్ల నాకు ఏదో ఉద్ధరిస్తుందని పెట్టుకుని వెళ్తే వాడు దక్షుడా నాలుగు ఉంగరాలు పెట్టుకున్నాడు కాబట్టి దక్షుడా లేకపోతే ఏ రకమైన అవగాహన లేని ముఖ్యమే ఈ తెల్లమే సో అది దక్షత అంటే క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ దక్షత ఐ సబ్మిట్ భాష్యకారుల యొక్క నిర్వచనాన్ని మీరు గమనించవలసిందిగా నేను కోరుతున్నా ప్రతిపత్తు సమర్థ ప్రతిపత్తు అంటే జ్ఞాతుం సమర్థ నాట్ కర్త సమర్థ దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ జ్ఞానప్రకరణం కదా దక్ష ఇక ఉదాసీన ఉదాసీన అంటే చూడండి పార్టీ బాజీ అని ఎప్పుడైనా విన్నారా మీరు పార్టీ బాజీ అని ఒకటి ఉంది పార్టీ బాజీ అంటే మీరు ఓ పార్టీగా ఐడెంటిఫై అయిపోవడం ఓ పార్టీ ఓ పార్టీలో జాయిన్ అయిపోవడం నేను దీన్ని గమనించాను ఇప్పుడు మీరు ఓ ఆట చూస్తున్నారనుకోండి ఆట టెన్నిస్ చూస్తున్నారనుకోండి ఇద్దరు మంచి ప్లేయర్స్ ఆడుతూ ఉంటారు వాళ్ళందరూ మంచి ప్లేయర్సే ఆ లెవెల్కి గ్రాండ్ స్లామ్ లెవెల్కి మంచి ప్లేయర్సే వస్తారు వాళ్ళు ఆడుతూ ఉంటారు మీరు యూఆర్ ది ఫ్యాన్ ఆఫ్ వన్ ఆఫ్ ది ప్లేయర్స్ మీరు ఏదో ఫెడరాలకి ఫ్యాన్ అనుకోండి సపోజ్ యు బిలీవ్ మీ నేను అనుభవంతో చెప్తున్నాను మీకు మీరు ఆ గేమ్ చూసినప్పుడు ఆ గేమ్ని మీరు ఆబ్జెక్టివ్గా ఎన్నడూ చూడండి మీరు ఒక ఒకడికి ఫ్యాన్ మీరు అయ్యారంటే యు లూజ్ ద కెపాసిటీ టు లుక్ అట్ ది గేమ్ టు ఎంజాయ్ ది గేమ్ ది టు ఎక్సెస్ ది గేమ్ కరెక్ట్లీ ఆ గేమ్ని కరెక్ట్గా తెలుసుకునేటువంటి సామర్థ్యం మీకు వీగిపోతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఒక పక్షాన్ని మీరు చేరేస్తారో ఆ పక్షం వాడికి పాయింట్ వస్తే మీరు ఎగిరి గెలిచేస్తారు ఎదుటి పక్షం వాడికి పాయింట్ వస్తే మీరేమో నిరుత్సాహపడతారు ఈ పక్షం వాడు బాగా ఆడితే మీరు చాలా సంతోషిస్తారు ఎదుటి పక్షం వాడు బాగా ఆడితే మీరు దుఃఖపడుతూ ఉంటారు ఎదుటి పక్షం వాడికి మంచి పాయింట్ వస్తే లక్ అంటారు మీరు మీకు నచ్చిన వాడికి మంచి పాయింట్ వస్తే సమర్థుడు అంటారు మీ దృష్టి అంతా కూడా డిస్టార్ట్ అయిపోతుంది మీ దృష్టంతా కూడా చేరిపోతుంది అలా కాకుండా మీరు ఏ ఏ ఒక్కడిని సమర్థంగా సమర్థించరు యు ఆర్ నాట్ ద ఫ్యాన్ ఏ పక్షానికి చెందినవారు కాదు ఇప్పుడు మీరు గేమ్ చూసినట్లయితే మీకు గేమ్ యొక్క సౌందర్యం మీకు అనుభవానికి దాని యొక్క శోభ అదంతా కూడా బాగా తెలుస్తుంది అలాగే మీరు రాజకీయం మీరు ఒక పక్షంలో ఉండి మీరు మాట్లాడడం ప్రారంభిస్తే మీ దృష్టి కూడా అది కలయుడు అంటారు అంటే ఆ పక్షానికి ఆ పక్షం వాడు ఏది చెప్తే అది కరెక్ట్ ఇతర పక్షం వాడు ఏది చెప్పినా తప్పు మనం దుష్టంగా రాజకీయ చర్చలు ఎలా ఉంటాయో మన పక్షం వాడు ఏది మాట్లాడినా వాడు వాడు రామహరణానికి బదులు వేమహారణ కూడా కరెక్టే మన ఇతర పక్షం వాడు ఏది మాట్లాడినా తప్పే దీన్ని పక్షపాతము అని అంటారు పక్షవాతము కాదు పక్షపాతము పక్షపాతము అది ఏం చేస్తుందంటే మనిషికి పరిస్థితిని సరిగ్గా తెలుసుకోవటానికి అడ్డుపడుతుంది ఒక కలర్డ్ గ్లాస్ పెట్టి చూసినట్లయితే పచ్చకాదుర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు అయిపోతుంది పక్షపాతంలో కాంగ్రెస్ వైపు చేరారనుకోండి మీకు బీజేపీ అంటే అంత చెడ్డ పార్టీ అదైతే కానీ మరి లేదన్నట్టుగా కనపడుతుంది అదే బీజేపీ వైపు మీరు చేరనుకోండి కాంగ్రెస్లో ఉండే గుణాలన్నీ కూడా మీకు కనపడవు దోషాలే కనపడతాయి అందుతనే వివేకవంతుడు ఏ పక్షములందు చేరడు పార్టీ బాధీ ఉండదు ఏ పార్టీలోనూ చేరడు హీ రిమైన్స్ ఇండిఫరెంట్ న్యూట్రల్ ఉదాసీన భక్తులలో ఉంటాడు భక్తుడు పార్టీల్లో చేరడంలో పార్టీలో చేరి ఈ పార్టీ నెగ్గాలని హోమాలు అవి చేస్తే అది భక్తి అనుకున్నారు అది భక్తి కాదు అది అది కూడా పార్టీ పాలిటిక్స్ లో భాగమైనది ఈ రోజున వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు రేపు చెడా బడా చూస్తే ఆశ్చర్య వస్తుంది ఊసదవిల్లు కూడా ఇంత వేగంగా రదువులు మార్చలేదు సుమా అని అనిపిస్తుంది చెడబడ తిట్టుకుంటారు ఎవళ్ళు అంతకు ముందే ఒకళ్ళని ఒకళ్ళు పోగొడుకున్న వాళ్ళు ఇప్పుడు చెడాబడ తిట్టుకుంటూ పార్టీ మారిపోయేప్పటికీ ఆ రంగే మారిపోతుంది మనిషే మారిపోతుంది అని చెప్తారే ఎప్పుడూ కూడా పక్షమునందు జేరరాదు ఉదాసీన తటస్థంగానే ఉండాలి మీరు ఆసీన అంటే కూర్చోవడం అంటే నిలిచి ఉండుక దేనియందు నిలిచి ఉండాలి ఉద్ ఉద్ అంటే ఈశ్వరుడు ఉద్ అంటే ఈశ్వరుడు ఉది బ్రహ్మ నామ అనేది ఆ పరమాత్మకి పేరు కాబట్టి మీరు పరమాత్మ పక్షాన ఉండాలి కానీ ఈ పార్టీల పక్షాన ఉండకూడదు ఇప్పుడు ఎవరైనా రెండు పక్షాలు వాళ్ళు దెబ్బలాడుకుంటున్నప్పుడు దేవాలయాలు ఉంటాయి దేవాలయాల్లో కమిటీ ఉంటుంది ఆ కమిటీలో రెండు పక్షాలు ఉంటాయి ఈ పార్టీ ఆ పార్టీ పాలిటిక్స్ ఉంటాయి వాళ్ళు వాళ్ళు దెబ్బలాడుతుంటూ ఉంటారు మీరు దాంట్లో ప్రవేశించి ఒక పక్షాన్ని చేతి రెండో పక్షం వాళ్ళతో దెబ్బలాడడం అంటారు పొరపాడ్డదే ఇంకొకటి కోర్టు కూడా పోతారు వాళ్ళు ఇదిగో టు కోర్టు దేవుడి పేరు మీద కోర్టుకు వెళ్తారు సో మీరు కూడా దాంట్లో చేరేదంటే ఆ పాలిటిక్స్లో ఆ రాగద్వేషాల్లో మునిగిపోతారు బయటికి రాలేకపోతారు తర్వాత దృష్టంతా కూడా కలుషితం అయిపోతుంది మనస్సుంతా కూడా మాలిన్యములతో రాగద్వేషములతో నిండిపోతుంది భక్తికి తిలోదకాలు ఇచ్చినట్లవుతుంది కాబట్టి అటువంటి పొరపాటు ఎప్పుడూ చేయకూడదు తటస్థుడుగానే ఉండిపోవాలి మనం పరమేశ్వరుడి పక్షానికి చెందిన వాళ్ళం మనం ఇతర పక్షములకు చెందిన వాళ్ళము కాదు పరమేశ్వరుడి పక్షమే మన పక్షం శంకర్లేమంటారు చూడండి ఉదాసీన కచిత్ మిత్రాదే పక్షం భజతే య సహ ఉదాసీనో యతి ఈ యతి అంటే ఇంద్రియ సంయమము మనస్సు యొక్క సంయమము గలవరు మనస్సుని స్వయం తను తన వశంలో పెట్టుకుంటాడు కాబట్టి మనస్సు ఎందు రాగద్వేషాలు ఉండవు రాగద్వేషాలు ఉన్నాయంటే మీకు సంయమము లేదని అర్థం సమచిత్తమును కలిగి ఉంటాడు అంచేతనే ఎవళ్ళ పార్టీలోనూ చేరడు నా కిత్ పక్షం భజతే రూలింగ్ పక్షంలోనూ చేరడు ప్రతిపక్షంలోనూ చేరడు అలా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉండిపోతాయి అలా ఉండాలి పార్టీల్లో చేరిపోకూడదు పార్టీస్ తోటి ఐడెంటిఫై అవ్వకూడదు కొంతమందికి నచ్చదు ఆ మాట అలా అంటారు మరి ఓటు వేయాలి అక్కర్లేదు వేయాలి గృహస్థులు ఓటు వేయాలి సన్యాసులు వేయక్కర్లేదు ఓటు గృహస్థులు ఏం చేయాలి ఆ ఉన్న క్యాండిడేట్స్లో ఎవడు ప్రజాసేవ చేయడానికి యోగ్యుడు ఎవడో గ్రహించి ధర్మానికి నిలబడి ఎవడు అన్నది చూసుకుని ఆ వ్యక్తికి ఓటు వేసి తక్కువ రిజల్ట్తో మనకి సంబంధం లేదు కర్మణ్యే వాడి కాదు ఇస్తే ఓటు వేసేసి మనం చేయటమే ఏ ఫలితం వచ్చినా మనం అది ఈశ్వరుని యొక్క ఇచ్చగానే కృపగానే భావించి అలా ఉండాలి ఓ పార్టీలో జాయిన్ అయిపోవడం దానికి ప్రచారం చేసేస్తూ ఉండడం ఆ పార్టీ నెగితే గొప్ప పార్టీ ఓడిపోతే దుఃఖం ఆ పార్టీ వాళ్ళు ఎంత తప్పు పనులు చేసినా మంచే ప్రతిపక్షం వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా చెడే ఆ రకమైనటువంటి పార్టీ బాధ్యులు పడతాడు అంటే వాడు భక్తికి పనికిరాడు అలాంటి పొరపాటు ఎన్నడూ చేయకూడదు శంకరుడు ఉదాసీన కచిత్ మిత్రాదే పక్షం భజతే య సహ ఉదాసీనోతి కిత్ పక్షం న భజతే ఎవరి పక్షాన్ని చేర ఇప్పుడు మీ మిత్రులు ఒకడు ఉంటాడు ఆ మిత్రుడు ఓ పక్షంలో చేరి పోటీ చేస్తున్నాడు అనుకోండి మీరు ఆ పక్షంలో చేర మిత్రుడు చేరాడు కాబట్టి చేరడం ఆది శబ్దం ఉంది లేకపోతే మీ బావ మనది ఓ పక్షంలో చేరి పోటీ చేస్తున్నాడనుకోండి మీరు వెళ్ళి ఆ పక్షంలో చేరడం ఇలాంటివన్నీ చేయరు భక్తులు చేయరు లౌకికులు చేస్తారు మిత్రుడు కానీ బంధువులు కానీ వాళ్ళు కనుక వాళ్ళకుండే తెలివి తక్కువతనం చేత వాళ్ళు ఏదైనా పక్షంలో చేరినా వాళ్ళు మనకు కావలసిన వాళ్ళు అనే నెపంతో మనం కూడా అదే పక్షంలో చేరుట అనే పొరపాటు ఎన్నడు చేయరాదు అది ఉదాసీన శబ్దానికి అర్థం జ్యతిహి సో ఓ మహాత్ముడు అన్నాడు ఉదాసీన సంసారమూయ్యాడాల న్యూట్రల్గా ఉండును ఉదాసీన సంసారము ఎడల తటస్థుడుగా ఉండును సంసారం ఈ విధంగా ఉండాలని ఆ విధంగా ఉండాలని దీన్ని అంటారంటే ఎజెండా ఫర్ ది వరల్డ్ అంటారు ప్రపంచం ఇలా ఉండాలి అనే ఎజెండా మహాత్ములకు ఉండదు కొంతమంది వాళ్ళకి ఆ పరమాత్మ యొక్క తత్వం తెలియక సమాజతత్వము కూడా తెలియక ధర్మము మతము వాటి యొక్క స్వరూప స్వభావాలు తెలియక అల్పమైన జ్ఞానంతో అధికమైన ఆవేశంతో ఏదో అల్లర్లు చేస్తూ ఉంటారు ఏదో పక్షాలను భజిస్తూ ఉంటారు పక్షాలను చేరి పక్ష పార్టీ బాజీ చేస్తూ ఉంటారు అదంతా కూడా అజ్ఞానము యొక్క చిహ్నమే కానీ దాంట్లో వివేకము లేదు అని మనం గుర్తించాల్సి ఉంటుంది మనం సంసారము యొక్క పక్షంలో చేరము మనం ఈశ్వరుని పక్షంలో మాత్రమే ఉండిపోతాం మరి సంసారము వేయడాలో ఎలా ఉండాలి ఉదాసీనంగా ఉండాలి న్యూట్రాల్ న్యూట్రాల్ దీనికి ఒక దృష్టాంతం చెప్తాను మీరాబాయ్ అంటుంది మేరేతో గిరిధర గోపాల అవురు కొయ్యి నహి అని అంటుంది నాకు ఈ శ్రీకృష్ణ భగవానుడే నాకు శరణం నాకు ఇంకేమతోటి సంబంధం లేదు రాజ రణ రూపే ఇంకా ఏదో ఉంటుంది రణ అంటే కింగ్ మహారాజు కోపం రావచ్చు సమాజంలో జనులకు నా మీద వ్యతిరేక భావం ఉండవచ్చు అయినా కూడా నాకేమీ సంబంధం లేదు నాకు సంసారంతో ఏ సంబంధము లేదు నాకు కేవలము ఐశ్వరునితోటే సంబంధము అని అంటున్నాను ఒక ఒక గీతిలో అదిగో అటువంటి దృష్టికోణాన్ని సంసారమయ్యేలా మనము కలిగి ఉండవలను దానిని ఉదాసీన అంటారు ఈ ఉదాసీన శబ్దాన్ని తరచుగా భగవద్గీతలో వాడతారు ఈవన్న ఫోర్టీన్త్ చాప్టర్లో గుణాతీత లక్షణాలు చెప్తూ ఉదాసీనవదాసీన అని వర్ణించారు ఫోర్టీన్ చాప్టర్లో రాబోతున్నది అంటే ఉదాసీన అంటే ఎత్తైన స్థానంలో నిలబడి ఉంటాడు మీరు ఎప్పుడైనా గమనించారో మీద మీరు రోడ్డు నడుస్తుంటే ఇందులో ఇది మాల్ ఇక్కడ మనకు ఉపయోగకరమైన వస్తువులు దొరుకుతాయి అది ఆ షాప్లో ఏవో మనకి భోగ వస్తువులు ఉంటాయి ఈ ఫ్లా ఈ ఫ్లాట్ ఖరీదంతా ఆ ఫ్లాట్ ఖరీదంతా అంటే మీకు లౌకిక విషయాలన్నీ బుద్ధికి రోడ్డు మనం వెళ్తుంటే సపోజ్ విమానంలో మీరు వెళ్తున్నారనుకోండి విమానం దిగేప్పుడు ఆ పై నుంచి కిటికీల నుంచి కిందకు చూస్తే మీకు మీకు ఈ దృశ్యాలు కనపడితే ఏం కనపడుతుంది హైదరాబాద్ మహానగరం కనపడుతుంది హైదరాబాద్ మహానగరం కనపడినప్పుడు మనస్సులో రాగద్వేషాలకి తానే లేదు భూగోళ భూమి కనపడుతుంది భూమి కనపడితే ఆ దృష్టిలో ఇది పృథివీ అనే దృష్టి ఉంటుంది తప్ప ఇది నా ఫ్లాటు ఇది నా ఫ్లాటు దీని ధర ఇంత దీని ధరలు పెరిగాయి దీని ధరలు తగ్గాయి ఈ రకమైనటువంటి కామర్ సుదృష్టి ఉండదు ఎత్తుకు వెళ్తే కామర్ సుదృష్టి ఈ ఆస్ట్రోనాట్స్ ఉంటారు చూడండి చంద్రుడి మీదకి వెళ్ళొచ్చిన వాళ్ళు వాళ్ళు ఆస్ట్రోనాట్స్ ఉంటారు నీళ్ళు ఆర్మ్ స్ట్రాంగ్ అని ఒక యాస్ట్రనాట్ ఉన్నాడు ఆయన తన అనుభవాల్లో ఆయన్ని అడిగారు అయితే ఆయన నేను ఆ రాకెట్లో కూర్చునే అంతరిక్షంలోకి వెళ్ళక ముందు నాకు కేవలం సంసారము ఆసక్తి శత్రువెత్తిన భావము రాగము ద్వేషము ఇవన్నీ ఉండేవి కానీ ఒకసారి రాకెట్లో కూర్చుని అంత దూరం వెళ్ళిపోతే కొన్ని వే కొన్ని వందల మైళ్ళ ఎత్తు నుంచి భూగోళం ఒక చిన్న ఉండలాగా కనపడుతున్నావు చిన్న గ్లోబులాగా కనపడితే ఓహో ఈ గోళం మీద మనం నివసిస్తున్నామా అని నా దృష్టే పూర్తిగా మారిపోయి ఈ మహావిశ్వమును నియంత్రించేటువంటి ఆ పరమేశ్వరుని యొక్క శక్తి ముందు మనం అంతటి వాళ్ళము మనం ఆ పరమేశ్వరుని శరణాగిత చేయడం తప్ప మనం ఏమి చేయలేము అని నాకు మంచి భక్తిభావం ఏర్పడింది అక్కడికి వెళ్ళాక భక్తిభావం ఏర్పడింది అని చెప్పాడు ఆయన సో ఉదాసీన ఉనసికంగా భావాత్మకంగా అంతటి ఉన్నత స్థితికి మనం వెళ్ళిపోవాలి ఉదాసీనంగా ఉండాలి ఉటు ఆసీన సంసారంలో ఈ ఈ బురదలో కాలు పెట్టి నిలబడకూడదు ఈ బురదకు ఈ లంపటత్వానికి అతీతంగా అత్యున్నతమైనటువంటి ఆ ప్రజ్ఞాస్థానం ఆ సాక్షి భావంలో నిలిచి ఉండవలేను ఉదాసీన మీకు దృష్టాంతం చెప్తా బాల్కనీలో నిలబడ్డాను ఒక ఒక ఆయన బాల్కనీలో నిలబడ్డాడు నిలబడితే రోడ్డు మీద ఒక యాత్ర రోడ్డు మీద ఏవో ప్రొసెషన్స్ పోతూనే ఉంటాయి బ్యాండ్ బ్యాండ్ మేళంతటో ప్రొసెషన్స్ పోతుంది అది వివాహ శోభాయాత్ర వివాహానికి గుర్రం మీద వెళ్తున్నాడు ఆయన గుర్రం మీద కూర్చోబెడతాడు ఆయన గుర్రం ఏమైనా గుర్రం ఆ గుర్రం పక్కన లేకపోతే గుర్రం ఎక్కడో కూడా చేత కాదు కానీ ఆ టైం మీద మాత్రం గుర్రం మీద కూర్చోబెడతాడు అనవసరం కదా ఇప్పుడు రాజు పూర్వం గుర్రస్వామి చేసేవాడు వాడు వివాహానికి గుర్రం ఎక్కువ అర్థం మొహం వీడికి గుర్రం వీడు స్కూటర్ తొక్కడానికి తప్ప గుర్రం ఎక్కడానికి వీడు పనికిరాడు ఆ గుర్రం పాపం పక్క చిక్కుంటుంది దాని మీద వీడు కూర్చోవడం ఏంటి వీడు ఇక్కడ దాన్ని నడిపించి ఇవాడు లేకపోతే ఆ గుర్ర మీద ఎక్కడానికి కూడా భయపడతాడు మీరు ఇదంతా ఈ దిఖాలట్ ఈ షో అంతా ఏమన్నామంటుంది దానికి ముందు వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు వట్ ఈజ్ ఆల్ దాట్ వైదేష్ డ్యాన్స్ లైక్ దాట్ హర్షం హర్షం గురించి నేను అనుకున్నాం కదా ఇదంతా కూడా దతానుగతికో లోక లోకం అంటే అలాగే ఒక వ్యామోహంలో పడిపోతూ ఉంటుంది సో ఇది బాల్కనీ మీద నిలబడ్డాడు పెళ్లి యాత్ర వెళ్తుంది ఈయన కూడా వెళ్ళి డ్యాన్స్ చేస్తాడా ఏమైనా ఏం చేస్తాడు అలా చూస్తాడు చూసి మనస్సులో ఉదాసీనంగా ఉండిపోతాడు అంతేగా ఈయన కూడా డ్యాన్స్ మొదలుపెట్టాడు ఆ డప్పుకి తగ్గట్టుగా సపోజ్ ఈయన వెళ్ళి ఆ డ్యాన్స్ పార్టీలో చేరాడు అనుకోండి వాట్ డీస్ ఇట్ మెయిన్ ఈ లోపల పెళ్లి యాత్ర అయిపోయింది ఈ లోపల శవయాత్ర వస్తుంది శవయాత్ర కూడా డప్పు డోలు అవి ఉంటాయి దాని చీడు వేరే ఉంటుంది అది వస్తుంది ఓ శవాన్ని మోసుకు వెళ్తున్నారు ముందు వెనకాల ఎలా ఉంటారు మనుషులు ఏడుపు ముఖాలు పెట్టుకుని లోపల ఎలా ఉన్నా పైకి మాత్రం లోపల ఎలా ఉంటుంది ఆ టైం వచ్చింది వెళ్ళాడు ఉంటుంది యథార్థం అదే కదా పన్నెండే మనసమే ఉన్నాడు మూడు నెలల నుంచి వెళ్ళేడు భగవంతుడు కృపా అనే అనుకుంటాడు పైకే అనుకోవడము పొలిటికల్లీ కరెక్ట్గా మాట్లాడాలి తప్ప పైకి అనకూడదు వారు కావచ్చేసేటంటే ఓహోలాగా సంతోషం ఉంది పాపం కష్టంలో ఉన్నారు కావచ్చేసేటలా అన్నారనుకోండి అంటే వేలేదు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి వీడేది యథార్థం అదే సత్యం కానీ సత్యం పలకపోవడం ఎనీవే ఈ బాల్కనీ మీద ఉన్నవాడు ఈ శవయాత్రను చూసి దుఃఖిస్తాడా వాళ్ళందరూ దుఃఖిస్తున్నాడు కదా ఈయన దుఃఖిస్తాడా వాళ్ళ శోభాయాత్ర వాళ్ళందరూ ఉల్లాసంగా ఉన్నారు కదా అని ఉంటాడా ఉండడు ఈయన ఉంటాడు సమచిప్తంగా ఉంటాడు ఈక్వాలిమిటీ అది ఉదాసీన గతం వ్యథ వ్యథ అనే పదానికి భయమోనర్థం భయము లేనివాడు గత వ్యథ ఈ భయాన్ని శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు చెప్తున్నాడో చూడండి భయము ఎరుగడు దేనికండి భయం మనం ఈ భయం అనే చాలా విస్తారంగా చూసి ఉన్నాము కాబట్టి ఇక్కడ ఈ భయంలో ఇంకొక ఇంకొక ఆస్పెక్ట్ ఉంది ఈ భయం యాస్పెక్ట్ నేను చాలా కవర్ చేశాను అనేక రకాల యాస్పెక్ట్స్ భయం ఇన్సెక్యూరిటీ అని భవిష్యత్తు గురించి బెంగల్ ఇవన్నీ కవర్ చేశాం ఫిజికల్ ఇన్సెక్యూరిటీ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఇవన్నీ చూసాం ఇంకొక ఆస్పెక్ట్ ఉంది అదేమిటంటే కొంతమంది ఎలా ఉంటారంటే నయనం కృతాకృతే తప తహ అని అంటాం అంటున్నాం ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే నేను కాశీ చూశాను రామేశ్వరం చూడకుండా చచ్చిపోతానేమో అని భయపెడుతూ ఉంటాను గమనించారా మీరు నేను ఎదుగుతున్నాను ఒక ఆయన అగ్నిష్టోమం చేసి మహాగ్ని చేగము చేయనము అది చేయకుండా చచ్చిపోతానేమో అనని భయలు అది చేయాలంటే బోళ్ళు డబ్బు మూట కట్టాలి శరీరంలో ఓపిక ఉండాలి చాలామంది ఋత్విక్కులు వాళ్ళందరూ కలిసి రావాలి పదహారు మంది రుత్విక్కుల్ని పోగేసుకోవాలి అంత పెద్ద యజ్ఞం మళ్ళీ అవుతుందో అవ్వదో చేయకుండా చచ్చిపోతానేమో అని భయపడతాడు నయనం కృతాకృతే తపత జ్ఞానిని అంటే భక్తుడు జ్ఞానిన్నా భక్తుడున్నా ఒకటే ఈ జ్ఞాని భక్తుణ్ణి చేసినది చేసిన కర్మ కానీ చెయ్యని కర్మ కానీ భయమును కలిగించదు దుఃఖమును కలిగించదు ఎందుకని ఆయన ఎందుకు భావన ఉండదు నేను కర్తను అనే అజ్ఞానము ఉండదు కాబట్టి చేసిన చెయ్యని కర్మలు చేయకుండా చచ్చిపోతానేమో అననే భయము ఉండదు తర్వాత జ్ఞాని యొక్క లక్షణం ఏమిటంటే మృత్యువుకి భయపడ్డ మృత్యుభయం ఉండదు జ్ఞానికి మృత్యుభయం ఉందంటే వాడు అజ్ఞానేనర్థం ఎందుకంటే మృత్యువు ఎవరికి దేహానికి మృత్యువు తప్ప ఆత్మస్వరూపానికి మృత్యువు ఉండదు కాబట్టి జ్ఞాని మృత్యువుకు భయపడ్డాడు ఓ దృష్టాంతం చెప్తాడు ఓ మహాత్ముడు హృషికేశ్లో తెలవారు పొద్దున్నే ఏడు గంటలు ఏదో విద్యార్థులకి పాఠం చెప్పడానికి వెళ్తూ ఉంటాడు ఇంకా చీకటిగానే ఉంటుంది అప్పటికి వెళ్తూ ఉంటే ఆ అవి మీద ఎవడో ఒకడు కూర్చొని ఉంటాడు కూర్చుని ఉండి వెళ్తూ ఎవడండి అక్కడ కూర్చున్నారు చీకట్లో ఎవరు మీరు అని అడుగుతాడు నేను మృత్యువును అని సమాధానం వస్తుంది ఓహో అలాగా మృత్యుదేవతవా ఎవరి కోసం వచ్చారు మీరు అంటే మీకోసమే వచ్చారు ఓహో అలాగా సంతోషం వెల్కమ్ నేను క్లాస్ చెప్పడానికి వెళ్తున్నాను క్లాసు చెప్పి వచ్చేదాకా మీరు వెయిట్ చేస్తారా లేకపోతే ఇప్పుడే ఈ పుస్తకం లోపల పెట్టి వస్తాను ఇప్పుడే మీతో పెట్టమంటారా అని అడుగుతాడు అంటే ఆ మృత్యుదేవత కొంచెం ఆలోచించి పోను నేను క్లాస్ చెప్పిరండి అని నేను వెయిట్ చేస్తానని చెప్పాను అలా ఉంటారు మహాత్మ భయం అనేది ఎదుగురు మృత్యు భయమును ఎదురగదు నైనం కృతాకృతయ తపతహ కూడా అటువంటి కేటగిరీదే అలాగే తైత్రీ ఉపనిషత్తులో కూడా ఇటువంటి అభిప్రాయంతో కూడిన ఒక వాక్యము కలదు మీ గురికే గుర్తు చేసి సాధునా కరవం కిమహం పాపమ కరవమితి సో ఆత్మ ఉభే హే వైష ఏదో సో నేను ఏం పాపం చేశాను అనే భయం కానీ అయ్యో పుణ్యం సరైన పుణ్యం నేను చేసుకోలేకపోయానేమో చచ్చిపోతున్నాను పుణ్యం లేకుండా చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళకుండా నరకానికి పోతానేమో అనే భయం కానీ స్వర్గానికి చేరుకోలేకపోతానేమో అనే భయము నరకంలో పడిపోతానేమో అనే భయము ఇటువంటి భయములేదీ కూడా జ్ఞాని అయిన భక్తులకు ఉండనే ఉండదు గత వ్యథ ఎందుకంటే మీ స్వరూపము దైవత్వమే మీ స్వరూపము ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే మీ స్వరూపము దైవత్వమై ఉన్నది డివినిటీ ఎవరి సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైన్ అని స్వామి వివేకానంద సో ఆ దైవత్వము మీరు కొత్తగా సంపాదించేది కాదు అది మీ స్వరూపమై ఉన్నది ఇప్పుడే ఇక్కడే మీ స్వరూపము దైవత్వము దాన్ని మీరు తెలుసుకోవటమే దాన్ని తెలుసు అటువంటి ఆ దారిలో పయనించాల్సింది చేతగాక అజ్ఞానం చేత నేను చచ్చిపోతానేమో నరకానికి వెళ్తానేమో స్వర్గానికి వెళ్తానేమో అనేటువంటి భయములన్నీ కూడా అజ్ఞానము యొక్క విలాసేదంతా కూడా కాబట్టి జ్ఞాని అయిన భక్తులకు అటువంటి భయమేది ఉండదు గతం వ్యథ సాధారణంగా వ్యథశబ్దానికి యథ అంటే పీడ అనే అర్థాన్ని చెప్తూ ఉంటారు కానీ యథ అనే పదానికి భయం అర్థము పాణిని యొక్క ధాతుపాఠంలో ఉన్నది దాన్ని ఇక్కడ శంకర కోట్ చేస్తున్నారు సో వాస్తవంలో భయము లేకుండుటకు హేతువేమి ఈ జ్ఞాని అన్ని రకముల భయములకు అతీతంగా పోతాడు ఏ రకమైన భయము ఆయనను పీడించదు దానికి కారణమేమై ఉంటుంది అంటే దానికి కారణం ఏమిటంటే జ్ఞాని సాక్షి భావంలో నిలిచి ఉంటాడు అంటే దేహము మనస్సు ఈ రెండు ఉంటాయి రెండు లెవెల్స్ అవి దేహము అనేది ఒక లెవెల్ ఫిజికల్ లెవెల్ మనస్సు అన్నది ఇంకొక లెవెల్ కొంచెం అంతకంటే సూక్ష్మమైన లెవెల్ సైకలాజికల్ లెవెల్ ఈ రెండు లెవెల్స్కి కూడా అతీతంగా ఉంటాడు జా జ్ఞాని ఉదాసీను ఈ రెండింటికీ అతీతంగా ఆత్మ చైతన్య రూపంగా నిలిచి ఉంటాడు సో దేహము ఎడవ సాక్షిభావాన్ని కలిగి ఉంటాడు దేహమును సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు దేహముతోటి పాదాత్మ్యాన్ని చెందదు కాబట్టి దేహములకు రోగం వస్తుందేమో లేకపోతే దేహానికి మృత్యు వస్తుందేమో అనే భయము ఉండదు రోగం వచ్చినట్లయితే మందు పడుతుంది మృత్యు దేహము నశించే సందర్భం వచ్చినప్పుడు నశిస్తుంది ఆ రెండింటి ఏదైనా ఉదాసీనుడుగా సాక్షి భావనలో ఉంటాడే తప్ప దేహాభిమానము గలవాడికి సహజంగా ఉండేటువంటి భయాలు ఉంటాయో అవి ఆత్మజ్ఞానికి ఉండదు నేను ఇక చాలాసార్లు చెప్పాను యానిగోట్స్ అంటాను చిన్న చిన్న తుమ్మిలు చిన్న చిన్న కథలు వాటిల్లో తత్వం ఈ ముడీ ఉంటుంది అందుకోసం చెప్పడం ఏం కథాకాలక్షేపం కాదుగా ఓ మహాత్ముడు అడవిదారం పట్టిన అడిచి వెళ్తున్నాడు చీకటి పడుతున్నాడు ఓ బ్రహ్మరాక్షసుడు ఎదురుకున్నా వినపడతాడు చాలా కాలం నుంచి సరైన భోజనం లేకుండా ఉన్నాను నువ్వు దొరికేవు నాకు మనిషి మాంసం అంటే నాకు ప్రత్యేకంగా చాలా ప్రీతి ఇప్పుడు నిన్ను తినేస్తాను అని ఆ బ్రహ్మరాక్షసుడు తిన ఇల్లిని తినేయటానికి ఉద్యమిస్తాడు ఉద్యమిస్తే ఈయన అలా ఉదాసీనంగా ఉండిపోతాడు సాక్షిగా ఉండిపోతాడు ఆ బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యపోతాడు ఈ కళల్లో భయం అనేది లేదేమి అని ఆశ్చర్యపోయా అడుగుతాడు ఏమయా బ బా బాపడా నిన్ను చంపేసి తినేస్తానంటుంటే కూడా నీకు కళ భయం అని అడుగుతాడు అరిగితే ఆయన భయం లేదండి భయం దేనికి అంటాడు అంటే కాదురా నేను చంపేస్తానంటే మీ పని మీరు నా భయం గురించి మీరు చింత చేయొద్దు నాకు భయం లేదంటాడు ఎందుకు భయం లేదు అని అడుగుతాడు ఆ బ్రహ్మరాక్షసుడు అంటే చూడు నీవు దేహాన్ని నశింపజేయగలవే కానీ ఆత్మస్వరూపాన్ని నీవేమీ చేయలేవు అంటాడు అంటే ఆ బ్రహ్మరాక్షసుడు ఆగుతాడు నవ్విలేద్దామని ఉపక్రమించిన వాడుకి అస్తా నిలబీపెడతాడు ఏమిటి అదేమిటి ఆత్మ అంటున్నావు అదేమిటని అంటాడు దేహము కాదా నువ్వు దేహం కాదు నేను మరి ఏమిటి నేను నేను ఆత్మస్వరూపుడు అది ఏమి ఆత్మ అంటే ఎలా ఉంటుంది నీకైనా ఆత్మ మరి నాకుందా లేదా నీకు కూడా ఉంది నా ఆత్మ కూడా దైవమైనా ఎస్ అది ఏమిటో చెప్పు అని ఇలాగా చర్చ మొదలవుతుంది ఆ చర్చ పూర్తయ్యేపప్పటికీ ఆ బ్రహ్మరాక్షసు దీనికి పాదమునకు నమస్కారం చేసి జాగ్రత్తగా అడవిదానం పట్ల పంపించేస్తాడు తప్ప ఏమీ చేయదు ఎందుకంటే గురువు గారు ఎప్పుడు బ్రహ్మరాక్షసు గురువుగా కాబట్టి జ్ఞానులు ఆ విధంగా వర్భయపట్నం భగవాన్ బుద్ధుడు ఆయన ఒక ఊరి నుంచి ఇంకో ఊరుకు నడిచి వెళ్తూ ఉండేవాడు బుద్ధుడు నడుస్తూ ఉండేవాడు బుద్ధుడు గురించి మీకు ఈ విషయం మీరు గమనించారో లేదు బుద్ధుడు అంటే నడక ధ్యానము మెడిటేషన్ బుద్ధుడు అంటే మెడిటేషన్ మెడిటేషన్ ఒక్కటే కాదు నడక మెడిటేషన్ చేసినప్పుడే కూర్చునేవాడు మిగతాప్పుడు నడకే ఆయన ఎనభై ఏళ్ళు వెతికేట్ట ఎనభై ఏళ్ళు నడుస్తూనే ఉండేవాడు అలా నడిచి వాళ్ళకి అనారోగ్యం ఉండదు లేదు వాళ్ళు హెల్దీగా ఉంటారు వెరీ ఇంట్రెస్టింగ్ మామూలుగా మనం ఏం చేస్తామంటే అధికంగా భోజనాలు చేసి అలా కూర్చుని కూర్చుని సోఫాల్లో కూర్చుని ఉండిపోతాం కాబట్టి మనకి రోగాలు వస్తాయి తప్ప మితంగా భోజనం చేసి చక్కగా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఏ రోగాలు రావు రోగాలు రావు వేళ దేహం పెద్ద కారణంగా రోగం వచ్చినా దాన్ని హ్యాండిల్ చేయటం కూడా చాలా ఉంటుంది ఎనివే సో బుద్ధుడు నడిచి వెళ్ళబోతూ ఉంటాడు ఎవరో చెప్తారు ఈ దాని బట్టేమేమిటో ఆ మధ్యలో వాడు ఒకడు ఉన్నాడు అంగుళిమాలుడు అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు శాడిస్టు వాడు పరమ చిరాతకుడు వాడు చంపేసి ఆ చంపిన చంపబడ్డ వాళ్ళ బొటనవరేళ్ళని కోసి ఆ బొటనవేళ్ళన్ని మెడ మాల వేసుకున్నాడు వాడు అంగుళిమాలహ వాడిపేరు వాడు చంపేస్తాను ఏంటంటే ఏం పర్వాలేదు అయ్యే అని ఆయన అదే దారిని వెళ్తాడు అంగుళి మాలనుడు పట్టుకుంటాడు నీ మూటలో ఏముందో బయటపడనుంటాడు ఆయన ఏడు ఏముందో ఏమీ లేదు ఇవ్వ ఈ భిక్షా పాత్ర ఉండి కావలసిన తీసుకో ఇంకోటి సంపాదిస్తాడు లేను ఆయన దగ్గర భిక్ష పాత్ర ఉండేది మట్టితో చేసింది భిక్ష ఆయన బుద్ధుడు భిక్ష మట్టి పాత్ర ఉండేది మట్టి పాత్ర పడేం చేసుకుంటాడు బంగారం ఏమైనా ఉందో లేదు ఉత్తరయం కావస్తే పట్టలేదు వాడికి కోపం వచ్చి చంపేద్దామని చూస్తాడు వాడికి శాడిస్టం ధనాన్ని దోచుకోవటం ఒక్కటే కాదు హింస కూడా చేయాలి అప్పుడు కానీ తృప్తి కలగదు చంపబోయేప్పటికీ ఈయన కళ్ళల్లో వాడికి భయం కనపడదు నన్ను చూస్తే నీకు భయం వేయట్లేదా అని అడుగుతాడు లేదంటాడు మరి నన్ను చూస్తే నీకేమనిపిస్తుందంటే నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతుంది జాలి కలుగుతోందా ఇప్పుడు జాలి పడాల్సిన వాళ్ళు నేనా ఇదిగో కత్తి తీశానంటే నీ ప్రాణం క్షణంలో పోతుంది నువ్వు నీకు జాలి పడాలా నాకు గురించి జాలిపడాలా అని అడుగుతుంటున్నాను అడిగితే ఆయన అంటారు నీ గురించే జాలి పడాలి ఎందుకంటే నువ్వు హింస చేస్తున్నావు నీ హృదయంలో భయము గూడు కట్టుకుని ఉన్నది ఆ భయమే ఈ హింస రూపంగా బయటపడుతుంది వేరే నా హృదయంలో భయమనేది లేదు కాబట్టి నేను ఏ ప్రాణిని హింస చేయాలి హింసల్ వాడు భయస్వభావం గలవాడు అయ్యే ఆ ఫియర్ కమ్స్ అవుట్ యాజ్ వైలెన్స్ ఇన్సెక్యూరిటీ లీడ్స్ టు వైలెన్స్ పిల్లి మీద దూకి కళ్ళు పీకేస్తుంది ఎప్పుడు మామూలు కాదు ఎప్పుడు దానికి ఇంకా పారిపోవడానికి చోటు లేదు అని దాన్ని కారణం చేసినట్లయితే ఆ పిల్లిలో ఉన్న తులి బయటకు వస్తుంది హింస దానికి భయం ఎక్కువైనప్పుడు అది హింస రూపంగా బయటకు వస్తుంది మనిషి కూడా అంతే వాడు హింసకి పూనుకున్నాడు అంటే వాడు లోపల భయాన్ని కలిగి ఉంటాడు ఇన్నర్ ఫియర్ అవుటర్ వైలెన్స్ కాబట్టి నీ హృదయం నిండా భయము గూడు కట్టుకుని ఉన్నది అందుకోసమే నువ్వు ఈ హింసను చేస్తున్నావు అంచేతనే చూస్తే నాకు జాలి వేస్తోంది అంటాడు వాడు అంటాడు నిజమే నా హృదయంలో భయము గలదు ఈ సత్యాన్ని చెప్పిన వాడు నువ్వు మొట్టమొదటి వాడు నాకు కనపడ్డావు అని వాడు కాలమే పడతాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటాడు నువ్వు దోచుకున్న సొత్తు కూడా ఆ ఊరికి తీసుకెళ్ళి అదేదో ఊరుంది శ్రావస్తి ఏదో నగరం ఉంది అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ ఆ చౌరాష్ట్రాలు పెట్టి ఇదిగో నేను అంగులి మాలు నేను దోచుకున్న సుత్తంతా బంగారము వజ్రాలు వైడూర్యాలు ఇదిగో మూట ఎవళ్ళదు వాళ్ళు తీసుకోండి అని ఆఫర్ చేయమంటాడు ఆఫర్ చేస్తాడు వాళ్ళు రాళ్ళు వేసి కొడితే కూడా పడు అంతేకాదు డోంట్ డోంట్ రివోల్ట్ అని చెప్తారు వాళ్ళు రాళ్ళు వేసి కొడతారు ఆ ధనమంతా వాళ్ళకి ఇచ్చేసి గాయాలతో వస్తారు బుద్ధుడు వాడి గాయాలకి కట్లు కట్టి వాడికి రక్షణ వాడిని వాడికి సన్యాసం ఇస్తారు వాడు సన్యాసి అవుతాడు అంగుళిమాలుడు సన్యాసి కాబట్టి మహాత్ములు భయవందేవిటో ఎరగర గతం వ్యథ గత భయ